పరిశుద్ధ ప్రేమ గల దైవాచయం వందలు స్తో ప్రభావ సర్వనత సర్వాధికారి సర్వలోక సృష్టికర్త రీతిగా మా ప్రియ పరులకు తండ్రి ఆయన మీకు వేలాది వందనాలు ప్రభావ మీ పాదములకు వందనాలు తండ్రి ఇది ఆయన గడిచిన కాలం అంతా కాపాడిన తండ్రి ఆయన ఈ దిన వరకు సజీవలకు లో ఉంచినందుకే మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమా ఘనత ప్రభావములు యుగేళ్ళు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో ప్రభావ ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామ ప్రభా అవుతండి ఇదిగో ఆయన మీ నాయన కూడా మేము కుడి ఉన్నాం ప్రభావ మీరేనాయన మా మధ్యలో సంచరించండి ప్రభావ నేను మీరే మా ద్వారా మీరే మాతో మాట్లాడండి తండ్రి నేను మీరేనా నడిపించండి మీటింగ్ ద్వారా మహిమను ప్రభాన వాళ్ళందరినీ నడిపించండి ప్రభావ నా తండ్రి మీ యొక్క స్వరం మాకు వినిపించిన ఆయన మా జీవితాన్ని సరిచేసి నా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు పరిషత్ ప్రార్థించి పెట్టుకుంటున్నా తండ్రి ఆమె అందరు నన్ను బిడచీనా నీవు నన్ను విడవ నంటీవీ అందరూ నన్ను బిడచీనా ీ నన్ను విడవనంటీవే నా తల్లియూ నీవే నా తండ్రివే నా తల్లిదండ్రి నీవేస్త నా తల్లియో నీవే నా తల్లివే నా తల్లిదండ్రి నీవేస్త అందరూ నన్ను విడచిన నన్ను విడవే అందరూ నన్ను విడచీనా నీవు నన్ను విడవంటే లోకము నన్ను విడచీనావు నన్ను విడవ నంటి నన్ను విడచీనా నన్ను విడవనంటీవీ నా బంధువు నీవే నా మిత్రుడీవే నా బంధు మిత్రుడీవే ఏ సయ్యా నా బంధువు నీవే నా మిత్రుడీవే నా బంధు మిత్రుడీవే ఏ సయ్యా అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడవ అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడవ నంటివే నన్ను చుట్టిన బాధలు నన్ను ముట్టిన వ్యాధులు నన్ను చుట్టిన బాధు నన్ను ముట్టినా నా కొండయు నీవే నా కోటయూ నీవే నా కొండ కోట నీవే సయ్యా నా కొండయూ నీవే నా కోటయూ నీవే నా కొండ కోట నీవే సయ్యా అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడవా నంటీవే నన్ను విడచిన నన్ను విడవే నేను నిన్ను నమ్ముకుంటీని నన్ను విడవ నంటీవే నేను నిన్ను నమ్ముకుంటీని నన్ను విడవ నంటీవే నా తోడుయూ నీవే నా తోడు నీడ నీవే ఎయ్యా నా తోడుయూ నీవే నాయువే నా తోడు నీడ నీవే ఏసయ్యా అందరు నన్ను విడచీనా నీవు నన్ను విడవ నంటీవే నన్ను విడచీనా నీవు నన్ను విడవ నా తల్లియో నీవే నా తండ్రివే నా తల్లి తండ్రి నీవేసయ్యా నా తల్లి నా తండ్రి నా తల్లి తండ్రి అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడవ నంటివే అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడవ నంటివే అలేలుయ్య అలేలుయ్య బ్రదర్ ప్రైజ్ లాట్ మన ప్రాట్ శక్తి చేతకాను బముతో ఇది కాత్మదారా దిని చేతునని ఏ సై అసల నా ఆత్మదారా దిని సేతనని ఏ సై అసలే విచేను శక్తి చేతకాను బతో ఇది కాత్మదారా ను చేతునని ఏ సయ్య సరవిచను ఓ ఏ ద్రయలు బిలు నీ భాగ్యం ఎంతో గొప్పది ఓ ఏ రయేలు బిలు నీ భాగ్యంతో గొప్పది ఏ రక్షించిన నిన్ను ఓ కోరి శక్తి చేత కాదెను బతేది కాదెను నా ఆత్మదాన దీని చేతి నని ఏ ఓ గోప పార్వతమా జరుబాబను అడిగిందును ఓ గోప పార్వతమా జరుబాబను అడిగిందు ఎంత మాత్రం గాను అని చంద్రభూమిగా మారెదను ఎంత మాత్రం గా అని చంద్రభూమిగా మారెదను శక్తి చేత మనుముతో ఇది కాను నా ఆత్మదార దీని చేతుని ఏ సైయ సెలవి నా ఆత్మధార దీని చేతుని ఏ సైయ సెలవి చెను ఆమె థ్యాంక్ యూ మరి దేని ప్రేమింపనీ నుగా కా మరి దేని నీ నీ నీ కృపలో నీ దయలో నీ మహిమా సన్నిధిలో నన్ను నీ లుపుమోయేసు నినుగా కామరి దేనిని నీ ప్రేమింపనీయకు నా తలంపులకు అందనీది నీ శీలువ ప్రేమా నీ అర చేతిలో నా జీవితం చెక్కించుకుంటే వివరింపతరమా నీ కార్యముల్ ఇహ పరములకు నాధారం నీ వైయుండగా నాయసువాయేసువా నినుగా కామరిదేని నీ ప్రేమింపనీయకు రంగుల వలయాల ఆకర్షణలు పింక్షే మెరుపులలో ఆశా నిరాశల కోటలలో నడివీధో ఈ లోకం లో చుక్కని నీవే నాదరి నాగమ్యమో నిరాజ్యమే నీరాజ్య మే నాయ స్టర్ ప్రైజ్ ద లాడ్ సిస్టర్ మన మధ్యలో ఉన్న మనోజ్ బ్రదర్ మనకి వాక్యం చెప్తారు ఇప్పుడు మంత్రుడత గొప్ప దివాకర పరిస్థితులు మా పాపం షాప రోగలు భరించి మూలధితులకి మీరు రత్నంతో కడిగి నీ వాక్యం చేయడం నడిపిస్తున్నానికి వంద అలరిగా పరిశుధాత్మ నింపి సరస్వతం నడిపించిన వాగ్దం చేసిన దివా నా దీవానికి శోతం అపరుస్తులతో మాట్లాడే పియా కుమారులతో మీరు మాట్లాడేదివా అలరిగి నా దీవానికి శ్రోతం చేస్తాం అలరిగే ప్రభుత్వం మాట్లాడేదివా నీ సృతం మాత్రం మీ విధం ధరింపేచ్చని మీ జ్ఞానం తెచ్చని మాలో ఆటగా తీసి ఈ వాక్యం ఎట్లా ధరించారా మా మనసు వినగలొచ్చు గ్రహించగల మీ మనుషులు మాకు దయచేయమని కేసు కలిగిన మనుషులు దయచేసి పరిశుభాత్మ నడిపి దయచేయమని ఏసిన ప్రస్తుతం ఫస్ట్ ఓకే బ్రదర్ ఫస్ట్ నుంచి ఫస్ట్ సెకండ్ మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించము నేను ఇక్కడ చేస్తున్నాడు యహువా మాట్లాడుతున్నాడు ఏషియా ధర అక్కడ ఇజ్రాయెల్ పరితితో మాట్లాడినాడు అక్కడ రోజు మనతో మాట్లాడుతున్నాడు యహువా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆకాశమా ఇనుము అదే కదా ఆకాశమా ఇను భూమి ఆకర్షం మనం ఆకర్షం వాసిల్లాల కనుక మనం ఈ వాచ్ అన్ని ఆలకించాలా దేవుడు ఏం మాట్లాడుతున్నా ఆలోకించాలా మనం ఏదో పోదు కూర్చొని ఆలోచించాలా నా మాటలు ఆలోకించము ఇంకేముటి భూమి చెవి యొక్క అలా నువ్వు భూమికి చెప్తే భూమి ఏం భూమి ఏం ఇనాలా అలా దేవుని మాటలు జాగ్రత్త ఇనాలా చెవి ఇనాలా అలా భూమి అంటే మాతమన్న క్రాయిస్తాడు సగం సత్యం సగం మన ఔంలో ఉన్నాం అలానిగా ఇంకేముంటాడు ఇప్పుడు నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని తిని అలా పెంచి ఏం చేసింటే గొప్పవారిగా చేసి అలా ఎట్లాంటి వాళ్ళు కనుక పిల్లలను అంటే సత్యం లేకుంటే మనకు సర్వసత్వం పూర్తిగా సత్యంలో నడిపించినాడు పెంచడం తన వాక్యం ధర కన్నవి ఉండను కనుక ఇక సర్వస్వత్వంలో నడిపించిన వాలకు పెంచి గొప్పవారిగా చేసిన అంటే గొప్పవారు అంటే గొప్పవారిగా చేసి తిని చదువు వారు నా మీద ఉన్నారు నా మీద తిరిగి ఉన్నారు అలా ఏమంటాడు నా మీద తిరిగిబాటు ఉన్నాడు అలా అలియా ఎవరు ఆలోచించే చెప్తున్నాడు అలా అలియ నా మీద తిరుగుబాటు చేసిన అంటే దేవుని వాక్యంకు ఏం చేశా తిరుగుబాటు చేసే వాక్యమే ఆయన కనుక ఆయనతో తిరుగుబాటు చేసి ఉన్నారు అని చెప్తున్నాడు ఆ లలియా ఇంకేమంటాడు అక్కడ తన కామందును ఆ లలియ ఎద్దు ఏం చేస్తుందా తన కామందు ఎరుగును ఎద్దు నుంచి చెప్తున్నాడు అలా అలియ నుంచి ఏంటంటే జంతు కదా తన కామని ఎదు ఎరుగును గాడిద సొంత దొడ్డి తెలుసుకొను అలా అది గార్దియ మన ఈ జీవిరాశి గార్దియ తన సంతవారి డొడ్డు తెలుసుకోను అని చెప్తున్నాడు అలా అి ఒకసారి మనం ఎన్నోసార్లు ఇచ్చిన ఒకసారి ఒక పిల్లికి పోడ పోడిచి వచ్చినా విడిచిపోయే అది ఎట్లా వచ్చిందేమో మళ్ళా ఇంతకుముందు మా ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళీ తప్పి వచ్చింది పిల్లికు కొన్నిసార్ పెంచినాక అది ఎక్కడ ఇక్కడ ఇడిచినా మళ్ళా ఎట్లా వచ్చిందాము మళ్ళీ వచ్చి ఉడ అంటే జంతుకు జ్ఞానం బి దేవుని తెలుసు లేక మర్చిపోయిందంట గారద తన దుడివానికి తెలుసు ను ఇంకా ఇస్రాయల్కు తెలివి లేదు ఇది ముఖ్య ఇది ముఖ్యం ఇజ్రాయేల్ తెలివి లేదు అంటే దేవుని ఒక తెలివి వాళ్ళకి ఇజ్రాయెల్ లేదు అంటే ఆత్మీయ ఇజ్రాయల్ దేవుని తెలివి లేదు ఎందుమంటే ఏం చేస్తున్నారు తెలివి లేదు కనుక వాళ్ళ దేవుని యొక్క సత్యాన్ని గ్రహించలేకపోతే ఆలోచించలేకపోయి ఏం చేస్తా ఇష్టంగా నడుస్తున్నారు వాళ్ళు అలా నా జనులు ఏ చింపరు ఏచించారు నా మాట ఏమిచించ ఆలోచించారు పాపిష్టి జనమా దోషపూరితమైన ప్రజలారా? అలా పాపిస్ని జనమా అంటే పాపంని ప్రేమించే పాపిస్ జనమ అంటే పాపం ప్రేమించే ఈ లోకమే పాపం పాపిసి జనమా అంటాడు అలలియా ఈ లోకం ఎవరు ప్రేమించారో పాపిసి జనమా లోకంలో ప్రేమించే వాళ్ళు దేవ లోకంలో ఎవరు దేవుని ఒక ప్రేమ వాళ్ళు ఉండరు అంటే దేవుడు ఉండడు అలలియ ప్రేమ స్వరూపి కనుక ఆయన ఉండడు కదా పాపిసి జనమా ఇంకేమంటాడు దోషభరితమైన ప్రజలారా దోషమైన ప్రజలారా అలలియా దోషం అలలియా చేసిన ప్రజల ఈయన ఏంది దోషం ఉపయోగపడింది దోషమైన ప్రజలారా ఈ రెండు గుంపులు ఇక్కడ దుష్ట సంతానమా అలా దుష్ట సంతానం అంటే దుష్ట అంటే సైతాం సర్పం సంతానమా అలా చెరుపు పిల్లలారా చెరుపు చేయు పిల్లల పిల్లలారా మీకు శ్రమ మీకు శ్రమ అలా గొప్ప జీవనకి ఎందుకు వస్తుందంటే వారు చెడిపోయిన వాళ్ళు మరి మీరు చనిపోయినా కనుక వాళ్ళకి శ్రమ అంట అలాయ ఎందుకంటే ఈ లోకం ను వాళ్ళు ప్రేమిస్తున్న వాళ్ళ శ్రమ కనుక అక్కడ ఏమంటుడు వాళ్ళకి శ్రమ అని ఇక్కడ ఏషియా చెప్తున్నాడు ఇక్కడ మనకు ఏషియా అలాయా ఇక్కడ ఏషియా ఇక్కడ చెప్తున్నా కనుక చదువు విసర్జించి ఉన్నారు ఏసు ఉన్నారు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషించరు దూషించురు అలయా అంటే వాళ్ళను ఎవరున్నారు దుస్తున్నాడు వాళ్ళలో దూషించు ఇస్రాయేల్ పరిస్థితి దేవుడు అంటే మన ప్రభు కనుక వాళ్ళు దూషించుడు అలలియా అంతగా దిగి జారిపోయినారు వాళ్ళు కనుక ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు వాళ్ళు విడిచి ఉన్నారు నిత్యము తిరుగుబాటు చేయుచు మీరెలా ఇంకను కొట్టబడదురు అలా నిత్యం అంటే ఎల్లప్పుడు రాత్రి పగట ఎల్లప్పుడు వా తిరుగుబాటు ఎంత కొట్టబడదురు ప్రతి నడినెత్తిన వ్యాధిని కలిగి ఉన్నాడు చూడండి ఇది తిరుగుబాటు చేస్తూ వ్యాధి అంటే రోగ ఘర్షణ అయిపోయిన వాళ్ళు ఏం వ్యాధి కలిగి ఉన్నాడు అలా ఏ మాత్రం వాళ్ళను స్వస్థత లేదు ప్రతి వారు వ్యాధి కలిగి ఉన్నాడు అంతే బలహీన ఉన్నారు వాళ్ళు అనలియా గుండె బలహీన అంటే ఎంత మాత్రం ధైర్యం లేదు ఎంత మాత్రం ధైర్యం లేదు వాళ్లకు అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు లేదు కొంచెమైనా స్వస్థత లేదు స్వస్థత ఏసు ప్రవర్త కలాలా అంటగా పాపంలో ఏమైంది క్షమ పొంది తలకారు వారికి కొంచెం బి స్వస్థత లేదని ఇక్కడ దేవుని వాఖ్యం తెలుస్తుంది కనుక ఇసింటి వాళ్ళుకి ఏం చేయాలా మనం మన ఆళ్ళకించి ఇసులు ప్రకటన చేయాలా మనం ఆలకించి కూర్చొని మరి ఇట్లా దేవుని మాట మన ఆలకించి చెప్పింది కనుక మనం ఇలా ఇక్కడ చూస్తే మతశ్వార్త చూడు ఎన్నో అధ్యాయం బ్రదర్ యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఏసు అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడ లెవెన్ చాప్టర్ చూడు లెవెన్ లా చూడు లెవెన్ లో లెవెన్ కాదు టెన్ నుంచి చదువురావు టెన్ నుంచి టెన్ లో ఉన్నది ఇక్కడ ఏసీ ప్రభు తన వాక్యం చూస్తున్నట్టు అక్కడ విశ్రాంత అంటే లుకాసు వార్త లో పది నా బ్రదర్ ఆ పది పది చదువు బ్రదర్ పది ఉంది ఇక్కడ విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించు చున్నప్పుడు అలా దేవుని వాక్యం ఆయన దేవుడే వాక్యం బోధిస్తున్నాడు అలా ఎందుమంటే అక్కడ ఏమున్నారు పరిస్థిరే సదీ ఉన్నారు గొప్ప ఉంది శిష్యులు ఉన్నారు అందరూ ఉన్నారు విశ్రాంతి దినం అంటే ఆ కాలంలో కదా ఆ కాలంలో విశ్రాంతి దినంకు ప్రభు లేనే అంటాడు ఇప్పుడు కొత్త నిమ్మ ఎంత యేస ప్రభుకు ఎమ్మడు వినిపిస్తున్నాడు ఏసు వాక్యం కేకుండా ఏసుప్రభుల విశ్రాంతి అలా లియా కొత్త నిబంధ ఏమంటే విశ్రాంతి దినం ఆయన భోజించినప్పుడు పదునెనిమిది ఏండ్ల నుండి బలహీన పరచ్చు దయ్యమ్మ పట్టిన ఒక స్త్రీ అచ్చటం నుండెను అలా పదిహేను పదిహేమంటే ఎయిటీన్ కదా ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఆమె బలహీనత ఎందుకంటే స్వస్థత లేదు ఇస్త్రీ అంటే క్రైస్తర సంఘం ఇస్త్రీ అంటే క్రైస్తుర సంఘం అలాది ఇస్త్రీ అంటే క్రైస్తుర సంఘం కనుక అలాది ఆది కాలంలో ఇస్త్రీ అంటే అయింది క్రైస్తుర సంఘం ఆదం గొప్పజనం ఆదం అక్కడ సర్పణి ఉంది కానీ ఇస్త్రీ ఏం చేసింది మోసపోయింది ఆ పండు తినమని మోస చేసి ఆదాం వివేచించగా ఏం చేసిన ఆ పండు తినేసి తినేసిన ఏమైంది వాళ్ళకు ఏమొచ్చింది ఈ లోకం తెలివి వచ్చిన వాళ్ళు ఏమైంద్రు దిగంబరైనరు అప్పుడు నుంచి ఏమైంది మర్రం పాపం స్టార్ట్ అయింది అలా మనం ఆదికాలం పోతే చూస్తాం అలా చెప్పంటే అప్పుడు ప్రభు ఏం చూసినా వాళ్ళకు ఒక బలిసి వాళ్ళకు మళ్ళా మీరు పోండ్రని నుంచి ఎటేషన్ మనం చూస్తాం ఇక్కడ చూస్తే ఇస్త్రీ కైసర సంఘం బలైన ఎప్పుడు ఈ దేవుడి నుంచి తొలగిపోతే అది అలా పల్లర పలవరం జీతం లేదు పలవరం జీతం రాదు బలైన అయిపోతుంది ఎక్కడ చూస్తే ని గీతం ఏమంటాడు ఇక్కడ భోజించినప్పుడు ఆమే నడము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలువబడలేకుండేను అలా ఎప్పుడు ఎయిటీన్ ఇయర్స్ నుంచి కదా ఎయిటీన్ ఇయర్ పద్దెనిమిది నుంచి ఆమె ఎంత మాత్రం చక్కకు లేదంట చక్క కంటే మన ప్రభువుకు సాధర్ చక్కగా అంటే మనం మత చూస్తాం మనం చక్కని గోడ మీద ఏమైనా మన ప్రభు సీరియస్ గా ఉన్నాడు మత గుండు చూస్తే ఆమాస్ గంధంలో చూస్తే నేనే ధ్యానం మనం చూస్తాం చక్కని లేదంటే ఈ ఏం చేస్తుంది ఏసు ప్రభు కాడు వేరొక కారు మూస్తే ఈపీఎం అయితే వంగిపోతాయి ఈ సైతాన్ కారు మూస్తే భారం నుంచి ఈపీఎం అయితే బెండైపోతాయి వంగిపోతాయి అక్కడ అలా ఈ స్త్రీ యొక్క క్రైస్తల సంఘం సాధన కనుక ఏసు ప్రభు కన్ అలా యేసు ప్రభు ఏషియా చెప్పినట్టు దేవుని వాక్యం మనం ఉదయంలో ఎప్పుడు అందిస్తారో లాస్ట్లో గొప్ప జనం వాళ్ళేమింట స్వస్థత కలుగుతారంట అలా ఎంత మాత తలకారు వాళ్ళకు స్వస్థత లేదు గుండె బలిందైపోయింది ఎంత మాతకు వాళ్ళకు ధైర్యం లేదు అలా ఇది అలా ఈ లోకం పద్ధతి ఇది మన ప్రభుత్ అలా ఎప్పుడు మన ప్రభులతో శాంతి నెమ్మది సమాధానం మన ప్రభులో ఉన్న మన ప్రభులో ఉన్నది ఎంత మాత్రం ఆమె ఇప్పుడు ఎప్పుడు నుంచి ఉన్నది కొన్ని సంవత్సరం అయిపోయింది అంత బలంగా ఉంది అట్లనే వంగిపోయి తిరుగుతుంది చేరుతుంది బాధతో ఉంది కనుక ఒక దినం వస్తే ప్రభు ఏం చేసిన ఆ సబ్బా దినంలో ఆమె వచ్చింది ఎక్కడ ఆ కళంలో ఆచరించే ఉంటే వచ్చి ఆమె కూర్చుంటే ప్రభు కన్ను చూసిపోయి అమ్మ అని పిలుస్తున్నాడు అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు చదువురా ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమేతో చెప్పి అలా అమ్మాని బలం నుంచి విడుదల పొంది ఆమెతో చెప్పి అలా ఏసు ప్రభు గమించినడు చేసినడు ఎంతో ఆశ కలిగినడు అల పథకం ఏం చేస్తున్నాడు యేసు ప్రభు విడుదలకి వచ్చినాడు ఆ కవర్శిలో ఏం మన పాపం మన రోగాలు వ్యసన అలది మన చెడుతనం ఏం చేసినా ఆయన భరించిన మనకు శిక్ష పొంది అలదిగా మన శిక్ష ఆయన పొంది మనకు నిత్య జీవం ఇచ్చినడు అలా కొత్తని మనం వస్తే ప్రేమ ఏం చేస్తుంది పొంగి పారుతుంది ఎసీ పాప అయినా కానీ ఏం చేస్తున్నాడు అని తిరిగితో చెప్పిన తర్వాత ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిల్వబడి దేవుణ్ణి మహిమ పరచను ఏసు ప్రభు ఏం చేస్తున్నాను మన వాకు పంపించి మన వచ్చి చేయబెట్టినాక ఏం చేసి చక్కగా నిలబడింది అంటే ఏసు ప్రభు అప్పుడు తెలుసుకుంది చక్కగా అంటే ఏసు ప్ర తెలుసుకుంది అలా ఈ నుంచి ఆమెకు స్వస్థత లేదు విడుదల లేదు తనని కాళ్ళ వాళ్ళు ఆ ఈ పొంగిపోయింది ఎంతమంది కనుక ఏసు సమయం వచ్చింది ఏసు ప్రభు ఆమెకు ఇప్పుడు ఈ మనం ఏం చేయాలి వాక్యులు బట్టి ఏం చేయాలా వాళ్ళు వేరొక ఏసు కాలం కనుక వాళ్ళకి ఏం చేయాల చక్కగా ఆ నేనే మార్గం నేనే జీవం నేనే సత్యం ఆ మార్గంలో మనం నడిపియాల అక్కడ చూసా మనం యేసు విశ్రాంతి దినమున స్వస్థ ఆ సమాజ ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడియా చూడండి ఏసు ప్రభు ఆ స్త్రీని ఇంజనీరి బలంతో స్వచ్ఛపరుచిన సమాధి అధికారి అంటే అక్కడ మతమున పాత్రలు అధికారంటే పాత్రలు ఏసు ప్రభులో మండించట కానీ వాళ్ళ దినంని ఆచరిస్తున్న కనుక మనిషిని వాళ్ళు ప్రేమిస్తలేదు కానీ పద్యాకలేదు నీ దేవుడు ఏమన్నా ప్రేమించి ఒక పురివాణి ప్రేమించు నీ సౌదని ప్రేమించు వాళ్ళ వేసే వాళ్ళు వాళ్ళు ఏమున్నారు ఏదో ఆచరిస్తున్నారు ఏదో పోవాలా ఏదో పోవాలా తృప్తికి పోవాలా ఈ లోకం అనే ఉదయం ఇక్కడ ఏమంటున్నా చూస్తున్నారు ప్రభు జన చూచి పని చేయదగిన ఆరు దినములు గలవు కనుక ఆ దినములోనే వచ్చి స్వస్థత పొందుడి ఆ దిన స్వస్థత చెప్పాను విశ్రాని వచ్చి స్వస్థత ఎందుకు ఆరు దినం కలదు కనుక ఈ దినం ఎందుకు అప్పుడు ఏం చెప్తుంది అందుకు ప్రభు వేషధారులారా మీలో వేషధారులు అంటే బయటికి బయటి లోపట కొండింది ఓగడేముంది అలాది గోడ వాళ్ళ చిన్న కలిగిన వాళ్ళు గోడకు చిన్న వేస్తారు కదా సమాజ గోడకు చిన్న వేస్తారు కదా ఆ గోడ కలిగిన వాళ్ళు దేషధారు దారా మీలో ప్రతి దినమున తన యుద్ధనైనను తన యుద్ధునైనను గాడిదనైనను గాడి గాడి యొద్ధ నుండి విప్పి తోలుకొని పోయి కదా నీళ్లు పెట్టిన విశ్రాంతి చేసిన ఇది చేస్తున్నాడు కదా ఇది గార్జునే కానీ మీ సొంత గార్జనే కానీ నీళ్ళు పెడుతున్నాడు కదా అని అక్కడ ఏసు వాళ్ళ ఉదయం చూసి మాట్లాడుతున్నాడు వాళ్ళ వాళ్ళ కిరలు చూసి అక్కడ చెప్తున్నాడు మీ కిరలు ఎట్టుకుంది అని అక్కడ వాళ్ళకి హెచ్చరిక ఇస్తున్నాడు ఇదిగో పది ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహం కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దిన ఈ కట్ల నుండి విడిపిద్ద కదా అని ఆయన అతనితో చెప్పారు అలా ఈమెది పద్దెనిమిది నుంచి అబ్రాహ్మ కుమార్తెనా అబ్రాహ్మం అంటే మన కుమార్తె అంటే ఏసు ప్రభుకు సా మన అబ్రాహ్మం మన మన యేసు అబ్రామ్ కుమార్తె అంటే ఈ యేసు ప్రభు కుమార్తె అని చెప్తున్నాడు కళ ఈ దినం దీకు పద్దెనిమిది నుంచి పట్టిన ఈ దయ్యం పట్టినా ఈ దినం కట్లు తెగదా ఈ సమయం వచ్చింది మీ జీవితంలో ఈ జీవితంలో ఏమనించి సమయం వచ్చింది అలా లేక్కడ సమయం వచ్చి మన ప్రముద గురించి సమయం వచ్చింది కనుక ఇదేం తెగదా అని వాళ్ళతో చెప్పగా ఏమంటారు ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడిరి అలా ఆయన నిద్రించిన వారి సిగ్గుపడి అలా లీయా ఎందుమంటే చూసి చెప్పినాక ఇది కరెక్టే కదా మనం ఈ సబ్బాదిన ఆచరిస్తున్నారు అన్ని చేస్తున్నారు ఈ లోకమాచరణ కలి మనిషిని మనం ప్రేమిస్తలేం మన మనిషిని మనం ప్రేమిస్తలేం కనుక ముఖ్యంది ఏస్తు ప్రభు ఏం చేస్తున్నారు అనేకులకు చేసి విడుదల స్నుకో మనకు దేవుడు వచ్చిన్నాడు కనుక ఒక్క వాక్యం చూసి నేను మూస్తాను బాదా ఇదే నువ్వు కోసం వార్త ఎయిటీన్ లా నాలుగులో ఎయిటీన్ అందుకు ఏస్తూ నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలని ఆయన రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చను ఎయిటీన్ పద్దెనిమిదో అధ్యాయంలో ఎయిటీన్ వర్స్ బ్రదర్ ఫోర్ లో ఎయిటీన్ ఫోర్ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు మన ప్రభు ప్రభు ఆత్మ నా మీద ఉంది అది ఆత్మ ఎందుకు వచ్చినట్ట ఇక్కడ మనం చూద్దాం ప్రభు ఆత్మ నా ఉంది ఇంకా ఏమంటాడు ఉన్నది బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను అలా ఇప్పుడు మనకు ఎందుకు అవేషించి దేవుని ప్రసిదాత్మ ఎందుకు ఇచ్చిన బీదలకు స్వార్థ చెప్పాలా స్వార్థ ఆత్మ ఇంది సరస్వతంలో వాళ్ళు తీసుకురావాలా దేవుని దగ్గర నిలబెట్టాలా శుచులుగా చేయాలా అలా లే బీదల కంటే మన ఈ లోకమాస్తు బీదలంటే మన వాళ్ళకు దేవుని వాక్యం తెలియదు అలా లేని ఇంకా బీదలు అంటే మన దేవుని తెలియని ప్రజలు కదా దేవుని పెట్టారు బీదలు స్వార్త ఇంకేమంటాడు చరణలో ఉన్న వారికి విడుదలను గుడ్డి వారికి చూపును ప్రకటించూస్తే చరణ్లో ఉంది ఆ స్త్రీ చరణలో నుంచి వాళ్ళకి ఏం చేసిన సభా దినం విడుదల ఇచ్చినడు చరణ్లో అంటే సమస్తలో బాధలు సైతాన్ బంధుకల్లో పడినవారు వారు చెరువులో అలా ఈ చరిగా ఉంటే మనం చూస్తే ఏమైనా తప్పు చేస్తే ఈ జైలు వేస్తారు కనుక సైతాన్ చెరువులో పడి ఉన్నారు చెరలో ఉంటే సమస్య బాధలు పాపంలో చూపును అలాగే గుడ్డి గుడ్డి అలా గుడ్డి వారిని చూపి ఇట్లా వాక్యంలో చూపిస్తుంది అలా ప్రకటించటకు నలుగు ప్రభు హిత వస్త్రము ప్రకటించటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని రాయబడిన చోటు ఆయన దొరికను దొరికెను చూస్తే రాయబడిన దొరికెను ఆ వాక్యం మీద నెరవేర్చను కనుక అలా ఇతర వస్త్రం రక్షణ సందేశం రక్షణ వస్త్రం వాళ్ళకి అలా చెప్తాం నలిగిలిపోతుంది వీళ్ళు నలిగిపోతుండ్రు ఆ స్త్రీ ఇట్లా నలిగిపోతుంది అన్నిటిని సత్యమే సుసం చేస్తుంది కనుక ఆ తెలియకుండా ఏదో పోతే పోవాలా చేయాలా ఆచరించాలా అలాగ నాపకార్త జీవించాలి అలా ప్రభువు ఎందుకు ఇస్తున్నావు ఆత్మ మనకు ఎందుకు ఇస్తున్నంటే అలా ఇతరులకు స్వార్థ చెప్పాలా అందుకోసం ఎ నమ్మి వారు భాషించండి ఏమంటాడు సర లోకంపై చూస్తున్నాడు మన స్వార్థ చెప్పి సుశులుగా చేయమన్నాడు ఇక్కడ మన మత మార్స్ వార్త ఏడో దేం మనం చూస్తాం ఫిఫ్టీన్ లో చూస్తాం అలా ఆరు లో ఫిఫ్టీన్ లో చూస్తాం కనుక సరే లోకం స్వార్థ చెప్పండి శిశులుగా చేయండి అంటే ఈ మంచి స్వార్థ అసలు లోకంలో పోవాల అందరూ విడుదల పొందా అలాది ఆ నుంచి విడుదల పొందాలా పాపం నుంచి విడుదల పొందాలా ఆ స్వార్థ భావం మనం మీద మోపి ఉన్నది కనుక మనం చేయాలా అలాగే నమ్మకంపి ఆయనగా నిలికడగా ఉండి మనకు దేవుడు అభిషేక్తిగా ఈ ధన్యత మనం నమ్మకంగా మనం చేయాల దేవుడు వాక్యం దీవించక అమీన్ ఒక్కొక్కరి పరిశుద్ధుడా మహోన్నతుడ జీవం దేవ నీకు వన్న ప్రభా తండ్రి నీకు ప్రభా నాయన తండ్రి గడిచిన కాలం అంతా ప్రభ నీ కృపలో కాచి కాపాడిన తండ్రి ప్రభ దివారాత్రములు తండ్రి ప్రభ నీ కంటి పాప కాచి కాపాడి యొక్క దినముకు నీకు నూతన కృప ఇచ్చిన ప్రభానాయన అనేక ప్రభానయినా శ్రమల నుంచి కీడు దినాల నుంచి ప్రతి మరణ గండాల నుంచి అవటన్నిటి నుంచి ప్రభా మీరు తప్పించి దినం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వేలాది వందనాలు కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి ఏసై నీకే యుగ యుగములు కలుగునుగాక హలెలి తండ్రి ప్రభా అవును ప్రభా నాయనా తండ్రి మీరు ఇచ్చిన యొక్క రక్షణ ఈ యొక్క ఏదైనా ప్రభా అది బీదలకు సువార్త ప్రకటించడానికే ప్రభాయనా ఈ లోకంలో ఎంత ధనం ఉన్నప్పటికీ ఈ లోకంలో ఎంత ఐశ్వర్యవంతులు ఉన్నప్పటికీ ప్రభ నీ రక్షణ లేకపోతే వాళ్ళు చీకటి వాళ్ళే ప్రాభ నాయనా వాళ్ళు నాయనా ఈ లోకంలో ధనం ఉండొచ్చు అధికారులు అవ్వచ్చు నాయన ప్రెసిడెంట్లు ఏ పదవులైనా ఉండొచ్చు ఎంత ఉన్నత స్థితిలో ఈ లోకంలో ఉండొచ్చు కానీ వాళ్ళు ఆత్మలో బీదలే ప్రభ నీ జీవమైన వాక్యం లేకపోతే నీ రక్షణ పొందని వాళ్ళంతా బీదలతోనే సమానం ప్రభా కాబట్టి ప్రభా నాయన అలాంటి బీదలంటే నాయనా నీ రక్షణే తెలియని వాళ్ళకి నీ స్వార్థే తెలియని వాళ్ళకి నీవే నిజమైన దేవుడని ఎరగని వాళ్ళందరికీ నశించిపోతున్న వాళ్ళందరికీ ప్రభానాయన నీ యొక్క అభిషేకం ఇచ్చినారు కాబట్టి నాయన వాళ్ళందరికీ నాయన యొక్క వాక్యాన్ని ప్రకటించాలా వాళ్ళందరినీ ప్రభా ఏసుక్రీస్తున్న నామంలో నాయన బాప్తేశి రక్షణలకు నడిపించాలా ప్రభానాయన కాబట్టి ప్రభా నాయన ఆ రక్షణ పొందితేనే ప్రభా నిన్ను ఎరిగితేనే కానీ ప్రభ ఎవడు ప్రభా తండ్రిని వద్దకు రాలేడని చెప్పినావు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రభా నయన నీ సత్య సువార్థను మేము ప్రకటించాలా నీ రక్షణ సువార్థని ప్రకటించాలా అనేకుల్ని రక్షణలోకి నడిపించాలా ఆయన అనేకులకి ప్రభాయన ఈ దినం చరసాల్లో ఉన్నారు ప్రభా నాయన చిరిగిపోయి ఉన్నారు ప్రభా రకరకమైన బోధలతోటి ఆయన భిన్నమైన బోధలతోటి ప్రభా ఆయన ఎంతో మంది ఈ దినం ప్రభా నాయన ఆత్మీయలో చెరిపిపోయి ఉన్నారు ప్రభా వాళ్ళందరికీ ప్రభానైనా నీ జీవం పెట్టాలా నీ సత్యాన్ని వాళ్ళకి ప్రకటించాలా ప్రభానైనా అలాగే ప్రభానైనా ఎన్ని శ్రమలు వచ్చినా ఏదొచ్చినా కానీ మేము దేనికి చింతించకుండా ప్రభానైనా ప్రతిదీ మీరిచ్చిన జ్ఞానం చొప్పునే మీరిచ్చిన ఆత్మ చొప్పునే మీ నడిపింపు ప్రకారమే పోవాలా నాయన నీలోనే పాలించాలా నీలోనే అంటు కట్టబడాలా ప్రాభ నీలో అంటు కట్టబడితే ఆ ఈ లోకమంతా ప్రాగుతుంది ప్రాభ అంటే నీ సత్యమే ఈ లోకమంతా ప్రకటించబడుతుంది కాబట్టి నీలో అంటు కట్టాలా ఎందుకంటే నాయనా మా వ్యవసాయకుడు నీవే ప్రభా నాయనా ఆ యొక్క మా యజమానుడు నీవే కాబట్టి నీ యొక్క నీళ్లు పోసి మమ్మల్ని బ్రతికించి మా వేరుని పాకేలాగా చేసే దేవుడు అంటే ఈ జీవమైన వాక్యమే నాయన ఈ లోకమంతా నాయన అది బ్రతికి పాకేలాగా చేస్తుంది కాబట్టి ప్రభా నాయన నీలోనే అంటు కట్టబడాలా ఇంకా దేని గురించి చింతించకుండా వాక్యం నువ్వు మాట్లాడినావు ప్రభా తండ్రి నీరు అతి త్వరగా ఉంది కాబట్టి మేము సిద్ధపడాలా అనేకుల్ని కూడా సిద్ధపరిచేలాగునా మీరే నాయన మా జీవితాల్లో నాయన గొప్ప సేవలోకి మీరు నడిపించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి బ్రదర్ నా వాయిస్ వినిపిస్తుందా వినిపిస్తుంది బ్రదర్ ఓకే ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తివంతుడానికి వందాలేసయ్యా అబ్రహామి శాఖ యాకోబ్ల గొప్ప దేవా కృప సత్య సంపూర్ణ జీవం తండ్రి నీకే వందాలు చెలిస్తానమైనా గొప్పదేవన తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభావిని మీ సాయించమని నడిపించినయన మీకు నూతనమైన కృపను మీ క్షణాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ఎంతగానో బలపరిచినా నీకు వందాలేసయ్యా నీకే కృతజ్ఞత సత్తులు అర్పించుకున్నమాయనా గొప్పదేవా ఇక దీని ఎంతో మంది చూడలేకపోయినారు బాబా మమ్మల్ని సజ్జీలుగా పెట్టుకున్న అయినా మీ బిడ్డలుగా ప్రభావ మమ్మల్ని మీకు స్వరం వినిపించలాగనా మీకు సంధిలో మమ్మల్ని అందరూ నీకు వందాలి నీకే స్తోత్రాలు అర్పించుకున్నమైనా సమస్త ఘనత మహిమా ప్రభావంలో మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగును రాక హలలుయ్య ఈ యొక్క మధ్య కాలే సమయంలో ప్రభావ మీరు వాకింగ్ చేత మీరు మత్తులు మాట్లాడిన ప్రభావ నా దేవా ఐసు ప్రభ మీ ఆత్మ మాకు ఎందుకు ఇచ్చారంటే ప్రభా బీదలకు సువార్త ప్రకటించడానికి ప్రభావ అనేకులు ప్రభ నతన్ని బీదలాగా ఉన్నారు ప్రభావ తెలియని స్థితులు ఉంటుండగా ప్రభావ వాళ్ళందరినీ ప్రభావ రక్షణ మార్గంలోకి వాళ్ళందరి మీద నడిపించాలా ప్రతి ఒక్కరు కాడు కట్లు ప్రభావ తింపివేయాలా ప్రభావ మీ చెంత మీద ఇంకా కాలం బహు తక్కువగా ఉంది ప్రభా సమయం చాలా తక్కువ ఉంది ప్రభా నైన్ ఐస్ ప్రభు ఎంతో భయంకరమైన కాలంలో ఉంటుండగా ప్రభావ ఇంకా ఎంతో మంది రక్షణ పొందవలసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ప్రభావ ఈ వార్త ప్రకటించబడాలా ప్రభ కాత్మ నచించుకోవటం మీకు ఇష్టం లేదు ప్రభావ గ్రామ నాలుగు మూలాల ప్రభావ ఈ సు ప్రకటించబడాల ప్రభావ ఎక్కడ అవకాశం దొరికితే ప్రభావ అక్కడ మేము ప్రకటించాలా ఆయన మీరే మమ్మల్ని నడిపించండి మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించి మనకు ఆదిష్టమైన ప్రతి మీ తలంపులు మేము చోటు సహాయపడండి ఏంది విషయంలో కానీ ప్రభా మేము ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవాలా ప్రభావ నా తను వేసే ప్రభావ అనేకులకు మీ వాక్యాన్ని సత్యాన్ని మేము ప్రకటించాలా ప్రవచనాలు అన్ని ప్రభావం నెరవేర్తున్నాయి కాబట్టి ప్రభావాటిని విశదీకరించి మేము ప్రకటించలాగా అలాంటి ఆత్మ నడిపింపు మాకు అందరికీ అనుగరించి ప్రాదిష్టమైన గొప్పదేవ పాస్టర్స్ సహితం ప్రభావ ఇంటికి దహించని స్థితి ఉంటుందిగా ప్రభావ ఈ ప్రవచనాలు ప్రభావం ప్రకటించినప్పుడు ప్రభావాలు సంఘాలు వాళ్ళు సిద్ధపరుచుకుంటారు ప్రభావ అలాంటి కాలంలో మేము ఉంటుందిగా ఆ రీతి మేము ప్రకటించేలాగానే మీరే మాకు సహాయపడండి ఆయన ఇంకా విశ్వాసాలు ఇంకా మేము సంపూర్ణంగా మేము ముందుకు పోలాగనే సహాయపడని ప్రభావ నా తండ్రి నీకే వందాలిసయ్య నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకుంటున్న గొప్పదేవా మాకెందరో మీరు మాతో మాట్లాడిన ప్రభావ నా తను వేస్తే ఆ స్త్రీకి ప్రభ మీరు ఎట్లా విడుదల కల్పించినారు ప్రభావ ఆత్మీయ జీవితంలో ప్రభావ తన ఎంతో మంది ప్రభ ఆ రీతిగా ఉన్నారు బంధకాలు కట్లున్నారు వాళ్ళందరికీ ప్రభావ మీరు ఆ విశ్రాంతి దినం విడుదల కల్పించినారు ప్రభావ నైనా వేసయ్యా నా మీరు ఎంత గొప్ప దేవుడు వేసయ్యా నీకు వందాలి ఎంతో మంది బంధకాలు ఉంటుండగా వాళ్ళందరూ విడుదల కల్పించాలా వాళ్ళ ఆత్మలు ఘోషిస్తే ప్రభావ ఎవడు మమ్మల్ని విడిపింపగలనే ప్రభావ మూలుగుతున్నారు ప్రవ ఆత్మలు ఘోషిస్తున్నాయి నాయన వాళ్ళు మేము విడిపించాలా ఏసు క్రీస్తునంలో ప్రభావాలందరికీ మీ భాసం ఇవ్వాలా రక్షణ మార్గం మీ నడిపించాలా అలాంటి సేవలు మమ్మల్ని నడిపించండి మీరు అక్కడ తొలగింది ప్రభావం మీ సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా అలాంటి సేవలు నడిపించండి వాక్యం చెప్పిన మనోజ్ భైర్ కూడా మీరు దీవించి ఆశ్రదించండి నూతనగా మీరు అభిషేకించి మీ సేవలు ఇంకా బలంగా వాడుకోండి మంచి ఆరోగ్యం దయచేయండి మీ పర్లో ఒకప్ప జ్ఞానం చేతి నింపండి మీ జ్ఞానంలో అభివృద్ధి పొందాలా తెలుగు హిందీ ఇంగ్లీష్ నేర్చుకోవాల ప్రభావ అన్ని భాషలు నేర్చుకునే ప్రభావాక్య ప్రకటించాల నా తనే ఆసక్తి దయచేయండి ప్రార్థన శక్తి దయచేయండి అన్ని నేర్చుకోవాల ప్రభావ ప్రవేశాన్ని అర్థం చేసుకుని అనేకులు ప్రకటించాలా బలమైన సేవలు మీరు వాడుకోండి సిస్టర్ కూడా మీరు బలపచ్చండి మంచి ఆరోగ్యం దేండి పర్లోకొప్ప జ్ఞాన చేతు నింపండి పతి అనారోగ్యాన్ని ఏ గద్దిస్తాను ఆ శరీరాలను విడిచిపెట్టుకోమని ఆజ్ఞాపిస్తున్నాను ప్రతి బలహీనం చేస్తున్నా కొట్టి మేము మనం ప్రార్థమైన గొప్ప కార్యాలు మీరు పెట్టుకోండి పేబీపీ గ్రూప్ ప్రతి ప్రదర్శిస్తారు అందరూ మీరు ఆశ్రయించండి నూతనంగా అభిషేకించి మీకొరకు గొప్ప సాహసలు పెట్టుకోండి వాళ్ళ సేవ పరిచయం ఆశ్రయించి ఇంకా ఉన్నత స్థితిలో నడిపించండి ప్రతి చోట మీరు నడిపించండి అనేక ప్రాంతాలు నడిపించండి విశేషమైన అద్భుతాలు ఆశీర్వాలు జరిగించి అనేకులు నడిపించాలని రక్షణ కార్యాలు మీరు అక్కడ బలంగా జరిగించి నా దేవ సంతానం వరకు సంతానం కలుగునుగాక ఏసో క్రీస్తు పరిశుద్ధం నామన్న వాళ్ళ హృదయానికి మీకు తీర్చండి ప్రతి కోరిక మీరు సఫలపచ్చి మీ జీవించే బడుగా తయారు చేయండి సందర్శకరణ ముట్టండి ప్రవా అన్నకు మంచి ఆరోగ్య ప్రవ ఇంకా మీ సముచితమైన జ్ఞానం పరలోకపు జ్ఞానం నింపండి అనేకమంది విషయాలు ప్రవ మీరు బయలుపరచండి ప్రవా అనగా మంచి ఆరోగ్యంగా ఇంకా ప్రవా ఆయన ఈసూ ప్రవ మీ ఇంకా అనేక మంది సత్యాలు తెలియపచ్చి మన ప్రాదిష్టమైన గొప్ప దేవ నా తన యొక్క ఉద్యోగ స్థలంలో పని మీరు సాయకులు ప్రతి ఆటంకాలు కొట్టివేయండి మీ కొరకు ఆయన ఈసూ ప్రవ నా ముందు పోల సాయపడమని ప్రార్థిష్టమైన ఎన్నో ఆటంకాలు ప్రభావ ప్రతి ఆటంకాలను కుటుంబమని ప్రార్థిష్టమైన గొప్ప దేవానికి వందాలిసయ నా తండ్రి నా దేవా ఇద్దరు పిల్లలు ముట్టి తాకి మీ ప్రోక్షం చేసే వాళ్ళ చుట్టూ గొప్ప సేవకులు వాళ్ళు తయారు చేయండి మీరు అక్కడ తొరగం దేశ బలమైన సేవ చేయాలి నూతనగా అభిషేకించి మీ కొరకు సాహసం పెట్టుకోండి మంచి ఆరోగ్యం దై స్టడీస్ లో ఉన్నత స్థితిలో చదువులు మీ తోడు నడిపించండి నా దేవ ఐసు ప్రవసిస్తారు మీ మంచి ఆరోగ్యం దయచేయండి పర్లోపు జ్ఞానం చేతినిపి ఇంకా సేవలు బలంగా నూతన అభిషేకం దయచేసి ప్రతి చోట మీ కొరకు సాహసం పెట్టుకోండి అన్న బంధువులు వాళ్ళ కుటుంబాలు అందరూ ప్రభావం ఆత్మీలోతులు రావాలా మీరే నడిపించండి ప్రభావ ఆయన ఇంకా మీరు అక్కడ తొడుగుంది వేసే ప్రభావ మేము సిద్ధపడాలా నీకులు మేము సిద్ధపరచాలా నీకులు మీ శిష్యులు చేయాలా ఆయన వేస్తే ప్రభావ మీ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్థ ప్రకటించాలా ఆ ప్రయాసాలు మేము ముందుకు పోలాగే సాయపడి ప్రతి దశలో ప్రభ ప్రతి తండ్రి వేస్తే ప్రతి స్థలాల్లో ప్రభ నేను మహమపరచాలా మీ మహమ నింపాలా అన్నిలకు ఏ రీతిగా స్వార్థ చెప్పాలా గొప్ప జనానికి ఏ రీతిగా స్వార్థ చెప్పాలా ఆయన జ్ఞాన వివేచన మాకు అనుగరించి నడిపించి ఈ నామాన్ని మైమ తెచ్చుకొని మీరు ఆ కొరికి మనం అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిషుధ ఒక్కొక్కరిగా ప్రార్థించండి శృద్ధం మేము ప్రభా దీవాకుడు దీవాన్ని శృతం చేసాం ఇదిలో మాకు సాయం చేసి నడిపించేవా ఇదో ముందు మేము ప్రభ అలా ఈ వాక్యాలను మనసని గొప్పతనం ప్రకటించాలిసో ప్రభావితి పోవాల ప్రభ సృష్టి అంతా పోవాల ప్రభ మీరు కారణం చేయండి అలాకి రావాలా గొప్ప కలికరించి ఆత్మకు తెలియండి వాళ్ళ సరస్సు రావాలా నీ ఆకర బావుగా సమీపం ఉంది నీ ఆకరం ప్రభావ చాలా దగ్గర ఉంది కనుక యశ్వ్రభ నాదా భయంకర చమకాలు ఉన్న యశ్వ్రభ నా దీవానికి దేన్ని చింతించినా దేన్ని భయపడకుండా అలరియా నా దేవ మా గురి మా గురి మీరే సుప్రభ నా దీవ మీరు సహాయం చేయండి వైరస్ బ్రహ్మట్టంతా ఆకండి స్వస్సపరిచి వాల్మీ రక్షణ పొందాలా ఆత్మ తెలివ్వండి జ్ఞానం తెచ్చేయండి వాళ్ళవి రక్షణ లేచినేసు ప్రభావ ఎంతో మంది మీరు స్వస్థపరిచిన వైరస్ నుంచి విడుదల వాళ్ళవి జ్ఞాపకం చేసుకుని జ్ఞానం తెచ్చని ఆత్మతిరు వాళ్ళవి రక్షణ పొందాలా నా ప్రభానికి శ్రోతం చేశాను అలాని ఐసు క్లేసు ప్రభా కే ప్రతి ఫ్యామిలీలో మీ శాంతి సమాధానం కష్టమినతం తొలగించి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు సేవ చేయాలా ఐసు ప్రభావ కుటుంబం ప్రార్థించాలా అనేక బల సేవ చేయాలా అక్క పక్క పురుగులకు ప్రభాస్ వార్త చెప్పాలా దీన్ని ఎంట చెప్పాలా మీరే జ్ఞానం తెచ్చని మార్గం చూపించని అలది అనాది ఏ ప్రాంతం ఉంటుంది అక్కడికి సేవ జరగాల శుభ్రణ కనించని అన్న ముట్టను తాకండి బలం దచ్చి శక్తి తెచ్చి ఆరోగ్యం తెచ్చని ఇంకా సరస్వతం నడిపించి ఇంకా గే గూడె రాస తెరపచ్చి అగ్ని కంచండి అలలీ అనాది అన్ని తాకండి అక్క బీసే వాక్యం చెప్పాలేసం ప్రభావ పరిశుద్ధ ఆత్మ అభిషేకం దచండి అలది అూతన శక్తి నూతన బలం ఆరోగ్యం తెచ్చని అక్కభీ సేవలో వాడుకోండి పిల్లలు ముట్టని మీ సేవలో బలమైన సాధ వాడుకోవాలా అలదియ నాదివానికి సతం అగ్నిషే ఆత్మ అగ్నికంజ తోడండి అలదిగా వాళ్ళ భవిష్యత్ దీవించి వాళ్ళ పోయే తోండి దుష్టిని గర్జించి సైతానికి గర్జించి నాదీవానికి సతం చేసాం వేసే అంగీకారం చేయండి అన్న ఇంత బంధువులు పరిశుద్ధ అభిషేకం దచ్చని మది ప్రేమ మొదటి ఆసక్తి దండి అలదిగా మన వాల్మీ సేవలో వాడుకోండి నా ప్రభానికి సుతం ఒకసారి చాలా చక్రపతి కుటుంబం జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్యాన్ని స్వత్సపరిచని బలం దాయి బలంత తొలగించి మీ ఆ బలంతో ఆ ఏరియాలో ప్రభా వెలుగు ప్రకాశించని అనేక ఇసుక భాషను పొందాలేసు ప్రభావార్త జరగాల నా దీవానికి సుతం అలలి ఆ గ్రహం అంతా ప్రభా సేవ రక్షణకు శక్తి కూలారేసు ప్రభ ఆ గ్రహమంత ప్రభ అలలి ఆ నా దీవానికి శృతం వెలుగు కలగాల చాలా భార్య అమ్మడి జ్ఞానదేత లేచని గ్రహం తెలియని సంతానం కలిగించని ఆమె తన బంధువులంత మందిని వాల్వి రక్షణ నడిపించి అందరి సరస్వత నడిపించి అక్కడ సిద్ధపరచుకోండి అలాగే అనాది వాణిస్తృతం అలాగే మౌనం కూడా సుప్రభ అలాడి అనాది వెలిగించి మీరు చెప్పాలా కేకే సుప్రభ అలాడి మీరే మాకు సహాయకంలోని నడిపించి మళ్ళీ శ్రావణ అన్నా మీరు కూడా ప్రార్థించండి ఓకే చేస్తాను కనీసమా పరిశుద్రవాగు తండ్రి మీకు వందాలి నేను ఉదయకాలం నుంచి ఇంత కాచి కాపాడానికి మీకు వందనాలు బాబు మధ్యాహ్న కాలంలో మీకు లంచ్ షవర్ లో మాకు టైం ని బట్టి మీకు ఎంత వందనాలు మీరు అనేకలను ఆశీర్దిస్తున్నారు అభిషేకిస్తున్నారు తల్లి మళ్ళీ బీదలకు సువార్థను ప్రకటించడం కొరకు చెరలో ఉన్న విడిపించడం కొరకు అవును ప్రభు మళ్ళీ అటువంటి సేవ విధానంలో మమ్మల్ని అభిషేకించినారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే కాబట్టి మీకు ఎంత వందనాలు మళ్ళీ చెప్పబడ్డ వాక్యాన్ని నేరు కట్టి ఫలింపజేయడం అనేకల అద్భుతాలు చేకూర్చి ప్రతి ఒక్కరిని మీరు ఆకృతి పరుచుకోమని ఏసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ చేస్తున్నా ఇంట్లో అర్థం స్తో ప్రభ పరిశుద్ధ రఘప్ప దేవ కృప మేడ కనికరంగల దేవ రాజుల ప్రభుల ప్రభు దేవాది దేవ ఈసు ప్రభు మీకు వందనాలు ప్రభు ఈసూ క్రీస్తు నామం మీరు వాక్యం చేత మాతో ప్రభు మీకెంతో లెక్కలేనని వందనాలు ఈసూ ప్రభు ప్రతి ఒక్కరు హృదయంలో మీ వాక్యం మీరు ఫలింపు దయచేది వేసే ఆ మీ యొక్క వాక్యాన్ని పట్టుకొని ప్రభు వాళ్ళ జీవితాన్ని ముందుకు నడిపించే భాగ్యాన్ని ప్రభు వారికి దాయిచ్చేయండి ప్రభు మీరు అక్కడ అతి త్వరలో ఉంది ప్రభు అనేకులను మేము సిద్ధపరచాలా మేము కూడా సిద్ధపడి ఉండాలా ప్రభు సమర్పించుకొని జీవితాలతో మీరు రాత్రికాల సమయంలో మీరు మాట్లాడండి ప్రభు వేసుక్రీశంలో వాళ్ళ జీవితాలన్నీ కూడా మీకు సమర్పించుకొని ముందుకు నడవాలేస్తే ప్రభు మీకు సమర్పితం లేని జీవితం జీవితమే కాదు ప్రభు కాబట్టి ఆ తీర్మానం వాళ్ళు తెలుసుకొని ప్రభు మీకు సమర్పించుకొని వాళ్ళ జీవితాలను ముందుకు నడిపించుకునే భాగ్యాన్ని వారికి దయచేయండి ప్రభావం మీకు సమర్పించుకొని జీవితం జీవితమే కాదు ప్రభావిర్ వేస్తే ప్రభావం కాబట్టి ప్రభావం మీ నామాన్ని స్మరిస్తూ మీ నామాన్ని గనపరిస్తూ మీ నామం మేమపరుస్తూ నడిచే భాగ్యాన్ని దాన్ని దాన్ని పొందుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రభు మీ కొరకే సాక్షిబిడ్డగా నిలబడే జ్ఞానం చేత నడిపించి ప్రేమగల మా పరిలోక తండ్రి పరిశుద్ధుడైందేవా నాయన రక్షక ఈ మధ్యాహ్న కాలం అందు మేమందరం కూడుకొని ఒక చిన్న గుంపుగా ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనములు స్తోత్రములు చేసే ప్రభు నాయణ రక్షక మా నడవేడుకలో మా జీవితంలో ఏవైనా తప్పులు ఉంటే ప్రభు వాటిని సరిదిద్ది మేము మిమ్మల్ని అనుసరించి ఒక మంచి మార్గంలో మా జీవితాలను మార్చుకుని మిమ్మల్ని అనుసరించి ప్రజలుగా ఉండేలాగున అనుగ్రహించండి చేసాయా ప్రభా నాయన రక్షక కోవిడ్ కేసెస్ ని తగ్గించండి వేసాయా ఇప్పటికైతే రేట్ అయితే స్టేబుల్ గానే ఉంది అయినప్పటికీ వేసాయ ప్రభ ఈ కోవిడ్ ని త్వరలోనే పారద్రోలండి వేసాయారు ప్రభా మానవాళికి రక్షణను అనుగ్రహించండి వేసాయా ఇంకా ఎంతో మంది హాస్పిటల్ బెడ్స్ పైన ఉన్నారు వేసాయా వారికి స్వస్థతను అనుగ్రహించండి వేసయ ప్రభాన రక్షక బీదల గురించి అనాథల గురించి విధ్వరాళ్ళ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం వారికి వారి నీడ్స్ అన్నిటినీ మీరే ఫుల్ఫిల్ చేయండియా ఎస్ఐనాయన రక్షక గ్రూప్ సభ్యులందరినీ మీరే కాచి కాపాడి దీవించి ఆశీర్వదించండియా బ్రహ్మానాయన రక్షకు కొంతమంది ల్యాండ్స్ ఉన్న వాళ్ళ ల్యాండ్స్ ఎవరో వేరే వాళ్ళు ఆక్యుపై వారికి కావాల్సిన న్యాయాన్ని మీరే అనుగ్రహించండియా నిరుద్యోగ సమస్యతో అలాంటి వాళ్ళు ఎంతో మంది బాధపడుతున్నారేసా వారికి అందరికీ మీ అపాయింటెడ్ టైంలో వారికి తగిన ఉద్యోగాలను మీరు అనుగ్రహిస్తారని విశ్వసిస్తున్నానే ప్రభు నాయన రక్షక మీ మందిరము మా జీవితాలను మా నడవడికలను మార్చుకొని మీరు ఎండవరాకడ కోసమే సిద్ధపడి జీవించేలాగా అనుగ్రహిస్తారని ఈ కొద్ది విన్నపం క్రీస్తు పాప నతయంగా వేడుకొంచిన దేవామేన్ బ్రదర్ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్ ఒక ప్రార్థన అంశము కర్ణాటక రాజు బ్రదర్ అని అప్పుడు మనకి బైబిల్ స్టడీకి వస్తున్న ఒక బ్రదర్ ఆ బ్రదర్ గురించి ప్రార్థిస్తాం బ్రదర్ ఆయన చాలా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాడు చాలా కష్టాలు ఉన్నాడు ఆయన బిజినెస్ లాస్ అయిపోయింది చాలా క్రిటికల్ పొజిషన్ ఉన్నాడు ఆయన దేవుడానికి సమాధానం ఇవ్వాలా వాటన్నిటి నుంచి ప్రభు విడుదల కల్పించాలా కుటుంబంతో విశ్వాసంలో బలపడాలా ఆయన సేవలో వాడపడాలా చివరి వరకు ప్రభు కొరకు జీవించాలి వాటి అన్నింటించి ప్రభు విడుదల కల్పించాలని ప్రార్థన చేస్తాం రాజు బ్రదర్ ఆయన పేరు కర్ణాటకలో ఉంటాడు గురించి ప్రార్థిస్తాం ముగ్గురు పరిశుద్ధుడా మహోన్నతుడా జీవం కలిగిన దేవాయసయ్య నీకు వందనాలు ప్రభా తండ్రి నీ కెస్తులు స్తోత్రములు ప్రభా తండ్రి ఇదిగో ప్రభా తి రాజు బ్రదర్ గురించి ప్రార్థిస్తుండగా రాజు బ్రదర్ గురించి నాయన నా తండ్రి నీకు మొర పెడుతుండగా ప్రభా ఆయన ఎన్నో అప్పుల బాధల్లో ఉన్నాడు ఫైనాన్షియల్ గా ఇబ్బంది అవుతున్నాడు ప్రభా కుటుంబంలో అసమాధానం ఉంది ప్రభా నాయన శాంతి కరువైపోయింది ప్రభా నాయన ప్రభా ఆయన వాళ్ళ పట్ల ప్రభా రాజు బ్రదర్ పట్ల మీ ప్రేమ జాలి దయ కనికిర ము చూపించండి ప్రభా తండ్రి వాళ్ళు ఏదైతే ప్రభా నాయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తో నాయన ఉన్నారో ఏసు పరిశుద్ధ నామంలో తండ్రి ఆ బంధకాల నుంచి వాళ్ళకి విడుదల ఆ రాజు బ్రదర్ కి ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో నీ పర్లోకపు శాంతి సమాధానం ఆ రాజు బేదరున్న ప్రతి కుటుంబ సభ్యులందరికీ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో వాళ్ళ హృదయాలకి నీ సమాధానం కావలి ఉండును గాక తండ్రి ప్రభా తండ్రి ఒకవేళ అవిశ్వాసులు అయినప్పటికీ నీ నుంచి వేరైనప్పటికీ ప్రభా నాయన వాళ్ళు మరలా రావాలా ప్రభా నాయనా తండ్రి నాయన మొదటి స్థితిలో వాళ్ళు ఎట్లా జీవించండ్రో ప్రభా అదే స్థితిలో రావాలా నీ వాక్యం వినాలా ప్రార్థనా జీవితం ఉండాలా ప్రభా నీ రాకడకు సిద్ధపడాలా ప్రభా వాళ్ళ పట్లనే మీ ప్రేమ చూపించి వాళ్ళకున్న ప్రతి విధమైన కీడుని కానీ శోధనలను ప్రతి మరణగాండాలను ఏసుక్రీస్తు నామంలో మీరు కొట్టివేసి ప్రభానైనా వాళ్ళందరి జీవితాల్లో ప్రభానైనా మీ వెలుగు ప్రకాశించేలాగున ప్రతి చీకటిని ఏసుక్రీస్తు నామంలో వాళ్ళకి పారద్రోలి వాళ్ళ జీవితంలో సంతోషంతో శాంతితో నింపమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి అది జరుగునుగాక నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అహమైన్ స్తోత్రం ప్రభావ పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తివంతుడానికి వందలేసయ్య అబ్రహాం ఇసాక యాకోబ్లో గొప్ప దేవ రాజు బరొక ప్రాదంశం నైనా మీకు సన్నిధిమే తీసుకొస్తున్న మీ కృపలో మరోసారి మీరు జ్ఞాపకం నా దేవన ప్రభావ మీ కనికర మీ కృపా విడదలు భయించే మన ప్రాదిష్టమైన ఫైనాన్షియల్ గా ఎంతో ప్రభావ సఫర్ అవుతుందిగా ప్రభావ ప్రతి ఆటంకాలను కొట్టి మన ప్రాధిష్టం నుంచి సంపూర్ణగా రెస్టరేషన్ దయచే మన గొప్ప దేవన తన వాటి అన్నింటి నుంచి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాడు మన యేసు క్రీస్తు మీరే తిరిగి రెస్టోర్ దయచేసి వాటి అన్నింటి నుంచి విడుదల కల్పించిన మీ కొరకు శాసన పెట్టుకుని తన విశ్వాసాన్ని బలపరచండి భార్య పిల్లలుగా మీరు దీవించి ఆశ్రయించండి మీకు శాంతి సమాధానం కలుగును కాక ఆ కుటుంబానికి ఏసు క్రీస్తు పరిషద నామం హలలియ ప్రతి చీక గద్ద కుటుంబాన్ని విడిచిపెట్టుకున్నాను ఆ కుటుంబాన్ని ముట్టడానికి వీలేదు ఏస్త క్రీస్తానంలో నీకు ఆజ్ఞాపిస్తున్నాను అలలుయ్య తండ్రి వాళ్ళ ఇంకా మీరు బలపరచండి ప్రభు బంధకాల నుంచి వడలు దయచేస్తున్నాయన మీ సంపూర్ణంగా సమర్పించక ముందు సహాయపడండి నా దేవ మీ ఆదరణ మీ ప్రేమ సమాధానం దయచేసి తిరిగి ప్రభావ మొదటి ప్రేమలో మీరు నడిపించండి ప్రార్థన శక్తి దయచేయండి విశ్వాసం నడిపించే ప్రభావ మీద ఆధారపడి ముందుకు భయపడలేక తయారీ మనం తన విశ్వాసాన్ని పరిపూర్ణంగా మీరు మార్చండి ప్రభావా కుటుంబంలోని ప్రతి అవసరం మీరు తీర్చి శాసన పెట్టుకొని నా మని మై రక్షక ఇందాక చెప్పిన విధంగా రాజు బ్రదర్ గారి గురించి ప్రే చేస్తున్నామే సార్ ప్రభా నాయన రక్షక ఎంతో ఫైనాన్షియల్ డిస్ట్రెస్ లో ఉన్నారే సార్ వారికి కావాల్సిన వనరులను వాళ్లకు కావలసిన గేట్స్ ని మీరు ఓపెన్ చేయండి సార్ ప్రభా నాయన రక్షక మానసికంగా కూడా బాధపడుతూ ఉంటారే సార్ అయినప్పటికీ ప్రభ ఇటువంటి టైంలో మీరే ధైర్యపరుస్తూ వారి ఫ్యామిలీకి కావాల్సిన ఉదార్పును కంఫర్ట్ ని అనుగ్రహించండి సార్ ప్రభా నాయన రక్షక మీకు అసాధ్యమైనది ఏవి లేదే సార్ ఆ కుటుంబాన్ని పట్ల మీ కృప చూపించి ప్రభ వారి ప్రాబ్లమ్స్ అన్నిటి మీరే తీసివేస్తారని మీ చిత్తంలో ఉంటే వారికి త్వరలోనే ఈ ప్రాబ్లమ్స్ కంత సొల్యూషన్ మీరే అనుగ్రహిస్తారని ఈ కొద్ది విన్నపంలో క్రీస్తు ఏ నామం పేట పాప ని విడిపించిన దేవ ఆమెన్ మన ప్రవేణ ఏసి క్రీస్తు యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక ఆమెన్యా